అది వచ్చేనిది వచ్చే సేనాపతి పది దిక్కులకు నిట్టె పారరో అసురులు గరుడధ్వజంబదే ఘనశంకరవమదే తరుసనే విష్ణుదేవు చక్రమదే మురవైరి పంపులవే ముందరి సేనలవే పరచి గగ్గుల కాడై పారరో దానవులు తెల్లని దేవదుందుభులునవే ఎల్ల దేవతల రథాలింతటానవే కెల్లు రేగి నిక్కి హరికీర్తి భుజములవే పల్లపు పాతాళాన పడరో ధనుజులు పిండిపైడి గుదెలవే హింజామరలవే మెండగుకైవారాలు మించినవే తండ్రి శ్రీవెంకటపతి దాడి ముట్టెనదే ఇదే పండుబండై చచ్చరించి పారరోదైతేయులు